అయితే మీ మనస్సు కదిలేదా మీ మనస్సు కదలకుండా నిలబడేదా అంటే స్వామీజీ చెట్టు అనుకున్నప్పుడు కదలదు నది అనుకుంటే కదులుతుంది చా ఇప్పుడు మీరు చెప్పండి మీ మనస్సు పెద్దదా అంటే చిన్నది కూడా చూసింది చిన్నదా అంటే పెద్దదాని చూసింది కదులుతుందా అనంటే చెట్టులా కదలకుండా ఉంది కదలదా అంటే నదిలా కదిలిపోతుంది అంటే ఏంటి నా మనస్సు ఏంటి అదే అర్థం కావట్లే ఒక్కటైతే అర్థమైపోతుంది ఏదో ఒక్కటై ఉంటే అర్థమైపోతుంది అంటే నా మనస్సుకి ఏ రూపము లేదు ఏ భావము లేదు ఏ గుణము లేదు కానీ ఏ రూపాన్ని నేను కనుక స్మరిస్తే ఆ రూపమైపోతుంది నా మనస్సు ఎలా నీళ్లకి ఏ రూపం లేదు దాని చెంబులో పోసామనుకోండి చొంబు నీళ్ళంటాం మళ్ళీ తిరిగి పంపేయచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆ నీళ్లు పోసిన చెంబును పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓ రెండు మూడు గంటలు మర్చిపోయి తీసామనుకోండి ఆ నీళ్లు ఇలా తిప్పితే వస్తుందా రా గడ్డగట్టేస్తుంది రూపం ఏర్పడిపోతుంది అంతేనా కాదా రూపం ఏర్పడిపోయింది నిజంగా చెప్పాలంటే నీళ్లకు రూపం లేదు కానీ గడ్డగట్టి రూపం ఏర్పడింది ఇప్పుడు దానికి రూపం లేకుండా చేయాలంటే ఏం చేయాలి కొద్దిగా వేడి చేస్తే టెంపరేచర్లో పెడితే కరిగిపోతుంది నీళ్ళు వచ్చేస్తుంది చూడండి శ్రద్ధగా వినండి కాబట్టి ఇప్పుడు నా కూడా రూపం లేదు ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపం అయిపోతుంది అందుకనే మనస్సు అంటే మన వాళ్ళన్నారు తదాకార వృత్తిహీ మనహ రాసుకోండి గుర్తుపెట్టుకోండి మనస్సు అంటే ఏంటి తదాకార వృత్తిహీ మనహ మనం ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపాన్ని స్మరించేస్తాం మీరిప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి వచ్చేసింది రాముడు వచ్చేస్తుంది పరిపూర్ణానంద వచ్చేస్తుంది గులాబీ పువ్వు వచ్చేస్తుంది ఏ రూపాన్ని మీరు స్మరిస్తే ఆ రూపం వచ్చేస్తుంది మీలో బట్ రూపము మనసుకు లేదు కాబట్టి ఏ రూపాన్నైనా అది పొందుతూ ఉంటుంది అంతేనా కాదా అర్థమైందా ఇప్పుడు ఉంటే గులాబీ పూని చూసేయచ్చు మనం లేకపోతే ఏనుగుని చూసేచ్చు రూపం ఉంది కానీ ఏ రూపము లేకుండా ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని చూపించగలిగి ఆ ఎలా చూడాలి ఎలా పట్టుకోవాలి ఇప్పుడు అక్కడే సాధన ఆ మనస్సుని పట్టుకోమంటున్నారు ఆయన ఆ మనస్సును నువ్వు కనుక పట్టుకోగలిగితే మెల్లగా హృదయం గురించి కూడా చెప్తాను అప్పుడు పెట్టచ్చు ఆ మనస్సుని నేర్చుకోవాలి మనం ఎలా ఎలా మనస్సుని పట్టుకోవాలి అందుకనే మనహ అంటే మనసు అంటే ఏంటి బాగా చూడండి మనహ మన సంస్కృతంలో నమహ అని ఒక శబ్దం ఉంది నమహ అంటే ఏంటి నమస్కారము అని భగవంతుడికి నమహ అంట అవునా ఈశ్వరాయ నమహివాయ ం నమో నారాయణాయ నమహా అంటే నమస్కారము అని మనహా అంటే చూడండి మనసు దానికి రూపం లేదు ఏ రూపానైనా పొందుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మనస్సుని మనం పట్టుకొనే దానికి ఏం చేయాలి ఇప్పుడు ఏం అక్కర్లేదు మీరు ఏమంటారంటే మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటుందండి అలా పోతూ ఉంటుందంటారు ఏమంటే మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతుందండి మనస్ ఎక్కడికి పోదు కాబట్టి మనస్ ఎక్కడికో పోతుందనేది రాంగ్ స్టేట్మెంట్ తనకు తెలుసున్నవన్నింటినీ కూడా అలాగా తయారు చేసుకుని దాంట్లో రమిస్తూ ఇప్పుడు ఇక్కడ చూడండి బాంబే అనగానే బాంబేకి వెళ్ళిపోయామా లేకపోతే బాంబే మీలోకి వచ్చేస్తుందా ఏనుగు అనగానే ఏనుగు దగ్గరికి మీరు వెళ్ళారా మీలోకి తెచ్చుకున్నారా ఏనుగు మీలో కలిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ మార్చండి మనసు ఎక్కడికో పోతుందండి చాలామంది అంటారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు మైండ్ ఆబ్సెంట్ అయితే ఇంకా అసలు ఆ బాడీ దేనికి పనికిరాదు ఇంకా బాడీ పనిచేస్తూ ఉంటుంది కానీ మైండ్కి మనం ఎక్కం ఏదో ఎక్కి కూర్చుంది అక్కడంతే ఇప్పుడు అక్కడ వర్తమానం జరిగేది ఎక్కట్లేదు కాబట్టి చూడండి ఈ మనస్సుని సరిగ్గా ట్యూన్ చేయగలగాలి మనస్సు ఎక్కడికో పోతుందండి అంటారు ఎక్కడికి పోదు మనస్సు ఏం చేస్తుందని అంటే అలా ఉంటుందండి మనకు అర్థమైందంతా రివర్సులో అర్థం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు మహర్షి దాన్ని ప్రాసెస్లో పెడుతున్నారు లోపల ఆలోచనలు అలా పరుగులు తీస్తూ ఉంటాయి మనసు ఎక్కడికి పరుగులు పెట్టదు ఇప్పుడు కంప్యూటర్ పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో ఫోటోలు ఫీడ్ చేస్తారు ఒక రెండు వందలు ఫోటోలు ఫీడ్ చేస్తారు ఇలా నొక్కుతూ ఉంటారు ఇక్కడ ఫోటో ఫోటో మారిపోతూ ఉంటుంది ఫోటో మారిపోతూ ఉంటుంది కంప్యూటర్ మారిపోయిందా ఫోటో మారిందే కంప్యూటర్ అలానే ఉంటుంది ఫోటోలు మారిపోతూ ఉంటాయి అలాగనే లోపల మనస్సు ఎక్కడికి పోదు ఫ్రేమ్స్ మారిపోతూ ఉంటాయి లోపల ఏనుగు గులాబీ పువ్వు మామిడి చెట్టు గోదావరి నది ఇసుక దెబ్బ ఇళ్ళు తణుకు భర్త భార్య కొడుకు కోడలు ఫ్రేమ్స్ మారిపోతూ ఉంటాయి ఆలోచించండి అందుకనే నన్ను వాట్ ఈజ్ మైండ్ అన్నారు ఏం తెలుసా మనస్సు అంటే వాట్ ఈజ్ రివర్ అని అడిగాను నీళ్లు అలా ఉన్నాయనుకోండి దాని రివర్ అన ప్రవహిస్తుంటే దాని నది అనంట అంటే ఎన్నో రకాల అంటే రకరకాల అంటే లక్షలు కోట్ల జల బిందువులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి దాన్ని ఏమన్నారు నది అన్నారు ప్రవహించే నీటిని నది అన్నారు ఆ ప్రవహించే నీళ్లలో బిందువులు సేకరించండి ఎన్ని బిందువులు ఉంటాయో దాన్ని ప్రవహించే నీటిని నది అన్నారు అలాగని ఆలోచించే వృత్తులని మనస్సు అన్నారు ఇలా ఆలోచనలు కదిలిపోతూ ఉంటే దాన్ని మనస్సు అన్నారు కదలకుండా ఉండిపోతే దాన్ని మనస్ అనలేం మనం పడిపోతాం స్టక్ అయిపోయిందనుకోండి మనస్సు ఇంకా ఆలోచనలు స్టక్ అయిపోతే ఇంకా మనస్సు ఉండదు అక్కడ అందుకనే నిద్రలో మనస్సు లేదు ఎందుకని ఆలోచనలు లేవు కోమాలో మనస్సు లేదు ఎందుకని ఏ ఆలోచనలు లేవు అందుకనే శివ ఆరాధనా స్తోత్రం ఒకటి ఉంది మానస పూజ అందులో శంకర్లు గురించి ఒక మాట అంట రాజశంకర్లు నిద్రా సమాధిస్థితి అంట రాజశంకర్లు నిద్రా సమాధిస్థితి ఆత్మాం గిరిజామతి సహచరా ప్రాణాశరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం చూసే చూపుండాలి కానీ లోపలికి వెళ్లే మనిషి ఆ ఔపాధిక ధర్మాలు ఈ పదార్థజాతమైనటువంటి వికారాలు వీటన్నిటికీ దూరమై వాస్తవికతలోకి వెళ్ళిపోతాడండి స్వచ్ఛ స్థితిలోకి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్తే ఈ ఈ భేదాలు ఈ దోషాలు ఈ గుణాలు ఈ అట్రిబ్యూషన్స్ వి అవి గందరగోళం గజపుజ గజపుజ గజడ గజడ ఏ ఉండవు మనిషి మౌన స్థితిలోకి వెళ్ళిపోతుంటాడు అందుకని ఆ స్థితిని దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం జాగ్రత్తగా అలా అంతర్ముఖత చెందేటప్పుడు ఇక్కడ జరిగే సాధకుడికి పెద్ద ఘర్షణ ఏంటనంటే అసలు అంతర్ముఖత చెందడానికి ఏం చేయాలనంటే మనం ఏమంటామంటే కళ్ళు మూసుకుంటే చాలానే అంతర్ముఖలమైపోతామని అనుకుంటాం మామూలుగా ఒక ఆయన ధ్యానం క్లాస్ పెట్టారు పెద్దది ధ్యానం క్లాస్ ఒక రెండు మూడు మంది కూర్చున్నారు ఆయన క్లాసులు ఏమన్నారంటే ఈరోజు ధ్యానం హాఫ్ అవర్ చేయాలి మీరు నేను చెప్తాను నేను చెప్పినట్టుగా చేయాలి చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి నేను చెప్పినట్టు చేయాలి అని ఆయన అందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి అన్నారు కళ్ళు మూసుకున్న తర్వాత ఈ ధ్యానంలో కోతి గురించి ఆలోచించకండి అని మొదలెట్టాడు వీళ్ళందరూ కూర్చున్నారు అరగంట అలా మౌనంగా కూర్చున్నారు అరగంట అయిన తర్వాత ఆయన తెరిచారు బా మీరందరూ ధ్యానం బాగా చేస్తుంటారంటే ఇలా ఒకడు అలా ఒకడు చూస్తున్నాడు ఈ స్వామి అడిగాడు చెప్పండి నేనంటే అసలు మిమ్మల్ని ఎవరండి కోతి కోతి మాట ఎత్తమన్నారు అసలు మేము అసలు ఆ థాటే లేదు మాకు మమ్మల్ని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని ధ్యానం చేయమని అంతవరకు బాగుంది కోతి గురి మేము అడిగామా అసలు మాకు అసలు ఆ కోతి ఊహే లేదు ఇప్పుడు మీరు అది ఆలోచించొద్దు కదా ఆ బేస్ పడింది ఒక్క కోతి కాదు రకరకాల బబూన్స్ కోతులు కోతులు వెరైటీలు వెరైటీలు కోతులు వచ్చేసాయి అరగంట కాబట్టి కళ్ళు మూసుకున్నంత మాత్రాన అంతర్ముఖత అవ్వలేము జస్ట్ ఈ రెప్పలు వాల్చామంతే బస్ లోపల మనసు ఇష్టానుసారం ఏవో చిత్రీకరించి అందుకని అంటారు స్వామి మామూలుగా ఉంటే పెద్ద ఆలోచనలు రావండి ఏవో పూజ గదిలోకి వెళ్ళి పూజ మొదలెడితే ఏవో ఆలోచనలు వచ్చేస్తాయి పులహోమని ఎందుకని అంటే బాగా చూడండి మాములుగా ఉంటే ఎందుకు రావు అక్కడికి వెళ్తే ఎందుకు వస్తాయంటే మాములుగా ఉన్నప్పుడు ఏదో మైండ్ ఎంగేజ్ అయి ఉంటుంది డోసులు వేయడంలోనో ఇడ్లీ చేయడంలోనో బట్టలు అక్కడ ఎంగేజ్మెంట్ ఏమీ లేదు అంతా ఫ్రీ ఆల్ లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ ఫ్రీ అక్కడ బిజీ ఏదో ఒకటి యాక్టివిటీ ఉంది ఇక్కడ లేదుగా కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది కనుక అన్ని దూరిపోతుంటాయి ఏమిటో స్వామీజీ మామూలుగా ఉన్నప్పుడు మైండ్ బానే ఉంటుంది ధ్యానంలో కూర్చోగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకు ఎందుకని ఖాళీగా ఉన్నావు కనుక కాబట్టి ఇప్పుడు మనం అంతర్ముఖత చెందాలి అని అంటే కళ్ళు మూసుకున్నంత మాత్రాన సరిపోదు రమణ మహర్షి కళ్ళు మూసుకుని ధ్యానం చేయరండి ఆయన కళ్ళు తెరిచిపెట్టే ఉంటుంది ఆయన ఫోటోలు ఏమైనా కళ్ళు మూసుకున్న ఫోటోలు ఎక్కడా ఉండవు ఆయన లేవు ఆయన ఏమంటారంటే వాస్తవాన్ని గుర్తించడానికి కళ్ళు మూసుకోను అక్కర్లేదు కళ్ళు తెరవా అక్కర్లేదు బుద్ధి కావాలి అంతే కాబట్టి ఇక్కడ మనస్సుని మనం పట్టుకోవాలి అని అంటే ఏం చేయక్కర్లేదు అటు ఇటు ఇటు అటు గందరగోళంగా తిరుగుతుంది మనస్సు ఏం చేయాలి ఆ మనస్సుని పట్టుకునేదానికి దాని ఆచూకీ పట్టుకునేదానికి ఏం చేయాలి హృత్ మనహ అంటే ఇక్కడ రెండు అంశాలని మన ముందు పెడుతున్నారు ఆయన ఒకటి హృదయం అంటే హృత్ అయం హృదయం ఆ హృత్ అంటే ఏంటంటే కేంద్రము అని అర్థం అంటే కేంద్రము దేనికి కేంద్రము అంటే సమస్తానికి కేంద్రం ఇప్పుడు ఆంధ్ర ఒక రాష్ట్రం కర్ణాటక ఒక రాష్ట్రం తమిళనాడు ఒక రాష్ట్రం కేంద్రము అన్నాం అనుకోండి అది రాష్ట్రం కాదది కానీ అన్ని రాష్ట్రాలు దేనికైతే యునైట్ అయి ఉంటుందో దేనికైతే కనెక్ట్ అయి ఉంటుందో దేని వల్లనైతే ఈ రాష్ట్రాలన్నీ ప్రవర్తిస్తుంటాయో పనులు జరుగుతుంటాయో ప్రతి ఈ రాష్టంలో జరిగే పని ఆ రాష్ట్రంలో జరగకపోవచ్చు ఆ రాష్టంలో జరిగే పని ఇంకో రాష్టంలో జరగకపోవచ్చు ఇక్కడ ఇరిగేషన్ వర్క్ ప్రధానంగా ఈ రాష్టంలో జరగచ్చు ఇంకొక చోట టెక్నాలజీ దాని పరంగా ఆ రాష్టంలో అభివృద్ది అవ్వచ్చు ఇంకొక రాష్టంలో వ్యవసాయ బాగా అభివృద్ది అవ్వచ్చు ఇంకొక రాష్టంలో ఇండస్ట్రీ పరంగా బాగా అభివృద్ది అంటే ఒక్కొక్క రాష్టంలో ఒక్కొక్క కర్మలు అమలు జరుగుతూ ఉండొచ్చు కానీ అన్ని రాష్ట్రాలు ఏ కేంద్రానికైతే ముడిపడి ఉంటుందో ఆ కేంద్రం నుండి అన్ని రాష్ట్రాలకి పనులు అమలు జరిగేలా మంజూరవుతూ ఉంటాయి దట్ ఈస్ కాల్డ్ కేంద్రం అలాగని ఇక్కడ కూడా కేంద్రము అనంటే ఏదో ఒకటి ఉంది ఒక కేంద్రం ఒక స్థానం అక్కడి నుండి సమస్త ఇంద్రియాలు దేహము మనస్సు బుద్ధి చిత్తము అన్నీ కూడా ఆ కేంద్రం నుండే పనిచేస్తూ ఉన్నాయి ఆ కేంద్రమే ఇన్నింటికి కారణమయ్యింది అది ఏంటి దాని గురించి మనం తెలుసుకునే ముందు ఆయన అంటారు ముందు ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి మనస్సును తెలుసుకోవాలి అంటే మనం చెప్పుకున్నాం మనం అసలు ఆలోచిస్తున్నాం లోపల అన్ని కలుగుతూ ఏనుగు అనగానే ఏనుగు వచ్చింది గులాబీ పువ్వు అనగానే గులాబీ పువ్వు వచ్చింది చెట్టు అనగానే చెట్టు వచ్చింది నది అనగానే నది వచ్చింది కదిలేది వస్తుంది కదలనేది వస్తుంది చూడండి వెంటనే మనస్సుకి కదిలే గుణముందా అనంటే కదలకుండా కూడా ఉంటుంది కదలకుండా ఉండిపోతుందా కదులుతూ ఉంటుంది మనస్సు చిన్నదా అంటే పుష్పాన్ని చూసింది వెంటనే ఏనుగును కూడా చూసింది అంటే పెద్దదాన్ని చూసింది అందుకనే అణోరణియాన్ మహతో మహియాన్ చిన్నది అనుకుంటే చిన్నది సూది అనంటే సూది అవుతుంది మీ మనస్సు సూదిలో బెజ్జం అనగానే బెజ్జం కూడా తయారైపోతుంది మీ మనస్సులో ఇంకా బెజ్జంలో ఏదో ఒక చిన్న క్రిమి దూరిందనంటే ఆ క్రిమి కూడా అయిపోతుంది మీ మనస్సు అంటే ఎంత అణుస్థాయికి వెళ్లాలన్నా అంత అనుస్థితికి వెళ్తుంది మనస్సు ఎంత మహత్తరమైన స్థితికి పొందాలన్నా అంత ఘన కూడా ఘన రూపాన్ని కూడా పొందగలదు ఘనరూపం అంటే ఫిజికల్ ఫామ్ పెద్దదైన ఇప్పుడు పెద్ద కొండ కొండను ఊహించుకోండి అరుణాచలము కొండ అన్నాం కొండి అబ్బా లేకపోతే విజయవాడ ఇంద్రకీలాద్రి అన్నాం కొండి లేదా తిరుపతి కొండా అన్నాం అనుకోండి వచ్చేసింది అంతే అందుకనే ఉపనిషత్ అంటుంది అనోరనీయాన్ మహతో మహీయాన్ దేవుడు అనగానే మనం ఇష్టదైవం మనం ఎవరిని దైవంగా అనుకుంటున్నామో వాడు వచ్చేశాడు అక్కడికి కాబట్టి నా మనస్సు దేన్నైనా నాకు చూపించగలదు అంటే ఏంటి అనంటే दा की और अद्भुत व्याख्यान चपार असल मन अंटंटे एन तदा वृत्ति मनह दा ये रूपमू ले प्रत्येकी दर्ज नो पर्क्युर्म दाई विच यू कैन डोट दि मैंड दो पर्क्युर्म फर् दि मैं अब तदा वृत्ति मनह इपू पूर्णांदाक वर्पूर्ण आनंदे అంటే లోపల ఏం జరుగుతుంది మనసు అనంటే దాన్ని డినోట్ చేయాలంటే మనస్సును పట్టుకోవాలంటే మనస్సుని మనస్సుగా పట్టుకోలేము దాట్ ఈజ్ ది ప్రాబ్లం మనస్సుని పట్టుకోవాలంటే మనస్సుకు ఒక రూపము ఇస్తే ఆ రూపంతో మనస్సు మనకు అవైలబుల్గా ఉంటుంది రూపం తీసేసి మనస్సును పట్టుకోవాలంటే మనస్సు అవైలబులిటీ ఉండదు ఎందుకని రూపం లేకపోతే మనస్సు లేదు రూపం ఉంటేనే మనస్సు ఉంటుంది కాబట్టి మనస్సుని పట్టుకోవాలంటే మనం ఏం చేయాలని అంటే అది ఏ రూపాన్నైతే పొందిందో ఆ రూపంతో ఆ మనస్సుని అనుభూతి పొందగలగాలి మనస్సు కనపడదు రూపం కనపడుతూ ఉంటుంది కానీ ఆ మనస్సును అక్కడ మనం అనుభవించవచ్చు అనుభవింపజేస్తుంది వస్తుంది అది మీరేదో వినండి తర్వాత ఆచరించండి ఇష్టం లేదు నాకు ఇక్కడే వినాలి ఇక్కడే ఆచరించాలి ఇక్కడే మీరు అనుభూతి పొందాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో పెట్టి తినండి అరగంట తర్వాత టేస్ట్ వస్తుంది ఇంకో అరగంట తర్వాత ఆకలి తీరుతుంది అంటారా తింటూ ఉంటేనే తింటుంటేనే టేస్ట్ టేస్ట్ వస్తూ ఉంటే ఆకలి తీరిపోతూ ఉంటుంది అదే జరగాలి అందుకని ఇప్పుడు మీరు విని ఎప్పుడో ఒక నెల తర్వాత మీకు వెలిగింది ప్రయోజనం లేదు అలా ఉండకూడదు శ్రవణమే మననం మననమే నిధిధ్యాసనం నిధిధ్యాసనమే సాక్షాత్కారం నాలుగు ఒక్కేసారి జరగాలి అదే నిజమైనటువంటి సాధన అంతేగాని ఇప్పుడంతా వింటాం తర్వాత ఎప్పుడో సాధన చేస్తాం తర్వాత ఎప్పుడో మనం మననం చేసి నిధుధ్యాసన చేసి ఆత్మసాక్షాత్కారం పొందుతామంటే అది మహర్షి ఒప్పుకోరు సంప్రదాయ విద్య కాదు నాకు అది ఇష్టం పడదు ఇక్కడే ఆ ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ ఇది పూర్తయి లోపే మనకు మన స్థితిలో మనం ఫిక్స్ అవ్వగలగాలి చేస్తుంది కాబట్టి మనస్సు అంటే దానికంటూ ఒక రూపం లేదు అందుకనే అది ఏ రూపానైనా పొందుతుంది కాబట్టి మనసుని మనం ఇప్పుడు గుర్తించాలి అనంటే మనస్సు యొక్క స్థితిని మనస్సు యొక్క స్థాయిని మనం అనుభూతి పొందాలి అనంటే రెడీలీ మనస్సు యాజ్ సచ్ మైండ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ మీ టు ఎక్స్పీరియన్స్ ది మైండ్ మైండ్ యాజ్ సచ్ ఇట్ కె రివీల్ ఇట్ పక్కగా మనస్సు తన్ను తాను ఇదిగో ఇంకా నాకేమి లేదు ఇదిగో నేను నీ ముందున్నాను నేను మనస్సును చెప్పుకోలేదు కనపడదు కానీ ఆ మనస్సుని మనం గుర్తించాలి అని అంటే ఏదో ఒక రూపంతో ఆ మనస్సు కనపడుతూ ఉండాలంతే బాగా చూడండి ఆ రూపం ఉంటే దాన్ని గుర్తించగలం ఎందుకని మనస్సు ఒక రూపం లేదు అది రూపాన్ని పొందినప్పుడు రూపాన్ని చూస్తూ ఆ రూపం వెనక ఆ మనస్సుని మనం ఫీల్ అవ్వచ్చు ఆ ఫీలింగ్ ఇక్కడ నేర్పుతారు ఎలాగనేటువంటిది అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక పెద్ద ట్విస్ట్ ఏం జరుగుతుంది అసలు మనస్సు అంటే ఏమిటి ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ రివర్ అలాగనే ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ కాల్డ్ మైండ్ మనస్సు ఏంటి ఆలోచనల ప్రవాహమే మనస్సు నది అంటే ఏంటి జల నది ఆలోచనల ప్రవాహమే మనస్సు గుర్తుపెట్టుకోండి నది అనేది ఏమీ లేదు అక్కడ నది అనేది ఏమన్నా ఒకటి చూపించండి నాకు మీరు ఏది తీసుకున్న అందులో ఏముంటుంది నీళ్లే నది అనేది ఏది ఒక రూపమేం లేదు అంటే ఈ నీళ్లన్నీ కలిసి కోటాను కోట్లు అసలు క్యూసెక్కుల ఈ నీరు మొత్తం ఎలా ప్రవహిస్తూ ఉంటుంది దాని నది అంటున్నాం అంతే ప్రవహించే గుణం ఉండాలి నీళ్లు ఉండాలి ఈ రెండింటినీ కలిపి నది అంటాం అలానే మనస్సు అంటే ఏంటి ఆలోచనలు ఉండాలి కదులుతూ ఉండాలి దాని మనస్సు అంటాం ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం దాకా ఏం చేస్తున్నాం రాత్రి పడుకునేదాకా ఈ ఆలోచనల ప్రవాహం అంతే బా ఉదయం లేచామా ఉదయం లేచి ఏం చేస్తున్నాం బా లేవడంతో ఆలోచన బయలుదేరింది అబ్బా ఈరోజు ట్యూస్డే కదా ఈరోజు నేనేదో అనుకున్నాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి లేదా ఈ రోజు పలానా అపాయింట్మెంట్ ఉంది మార్నింగ్ వెళ్ళాలి సో బ్రష్ చేసుకుంటున్నాం ప్రిపేర్ అవుతున్నాం టిఫిన్ పెట్టారు ఆలోచిస్తున్నాం తింటున్నాం ఎన్ని ఆలోచనలు లోపల అన్ని ఆలోచనలు ఈ రోజు గడిచిందని అంటే ఒక్కసారి నైట్ బెడ్ మీద కూర్చుని ఆలోచించండి ఉదయం నుండి రాత్రి దాకా ఏం చేసామని అంటే ఈ ఫిజికల్ మ్యాటర్ని ఒక వెహికల్లా తీసుకుని లోపల మనం అంతా ప్లాన్ చేసుకుంటూ డిజైన్ చేసి ఈ రోజు వెళ్లి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఇదిగో ఈ రెండు మూడు ఇది అపాయింట్మెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇవన్నీ చూసుకోవాలి లేకపోతే ఇలా చేసుకోవాలి మళ్ళీ టెన్ థర్టీ క్లాస్కి రావాలి మళ్ళీ 10.30 టు 11.30 థర్టీ అటువెల్ మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఐ విల్ హ్యావ్ ఏ లంచ్ అండ్ ఏదైనా మళ్ళీ పళ్ళు చూసుకోవాలి ఇలాగా ఎవరైతే లోపల కూర్చొని ప్లాన్ చేసి ద ఎంటైర్ డే ప్రోగ్రామ్ చేశారో బాగా ఆలోచించండి క్లీన్గా ఉంటుంది లోపల అసలు ఏం కన్ఫ్యూజన్ లేదు బాగా వినండి అక్కడ కూర్చొని ఆలోచిస్తే మనకంతా చాలా క్లారిటీ వస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాన్ చేసి లోపల ప్లానింగ్ అంతా అయిన తర్వాత ఆయా టైంకి ఇదంతా కూడా నడిచేలాగా ఈ శరీరాన్ని ఒక మంచి వెహికల్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుని వాళ్ల ప్లానింగ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయిస్తున్నారు ఈజ్ ఫిజికల్ మ్యాటర్ ఇది దీంతో క్రియ చేయిస్తున్నారు క్రియ చేసి చేసే గుణం దీనికి అందుకని దీంతో చేయిస్తున్నారు మనల్ని మోసుకెళ్లే శక్తి వాహనానికి ఉంది అందుకని దాన్ని దాంట్లో పోతున్నాం కదులుతుంది మనల్ని మోసుకెళ్తుంది మన గమ్యానికి చేరుస్తుంది అది దాని యొక్క గుణం అందుకనే దాని మీద ఎక్కుతున్నాం అసలు అది ఎక్కితే మనుషులు ఎక్కితే ఇంకా కదలదండి బండి ఊరికినే దానంతటే అది పోతుంది ఎందుకు మనకు కాబట్టి వాహనం యొక్క గుణమేంటి కదులుతుంది మనల్ని మోసుకెళ్తుంది గమ్యాన్ని చేరుస్తుంది అలాగే ఈ శరీరానికి కూడా మనల్ని మోసుకెళ్తుంది మనం ఏం చేయాలనుకున్నామో ఈ భౌతిక ప్రపంచంలోకి తొంగి చూసిన తర్వాత అది పొందాలి ఇది సాధించాలంటే అక్కడికి మనల్ని తీసుకెళ్తుంది పనిచేయిస్తుంది దాన్ని ప్రాప్తింపజేస్తుంది ఇవన్నీ దీనికి లక్షణం అంతే దీని అంతవరకే దీన్ని వాడుకోవాలి ఊరి ఏదో ఊర్లో ఫంక్షన్ పిలిచారు మనం కారులో ఎక్కాం వెళ్లాం కారు తోటి అలా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయి డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోం కదా బయట పెడతాం మనం లోపలికి వెళ్తాం అలాగనే ఇది కూడా ఏంటంటే మనం ఈ రోజు నేను ఈరోజు మంచి స్వీటు తినాలనుకున్నాడు అనుకోండి దీన్ని ఉపయోగించుకుంటాడు తయారు చేయించుకుంటాడు నీట్గా తెచ్చుకొని తింటాడు బట్ అప్పుడు తినేటప్పుడు చూడండి ఇది కూడా ఉపయోగపడుతుంది కానీ ఇది తినదు ఇది ఉండిపోతుంది అలాగా క్రియ చేస్తుంది ఎంజాయ్ చేసేది లోపల కూర్చున్నవాడు ఎవడైతే సంకల్పించాడో వాడే భోక్త లోపల జరుగుతుంది అంత బయటకేం లేదు మ్యాటర్ అంతే దాట్ ఈజ్ ది మ్యాటర్ సింపుల్ ఆలోచన చూడండి అలాగ మెల్లగా లోపలికి నెట్టండి మెల్లగా లోపలికి వెళ్ళండి అందుకని ఇక్కడ మహర్షి అంటున్నారు మనకు మనస్సు అంటే ఏంటో అర్థం కావట్లేదు ఆ మనస్సు అంటే ఏంటో అర్థం కావట్లేదు కనుకనే భగవద్గీతలో కూడా ఆరో అధ్యాయంలో శ్రీకృష్ణుని అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు చంచలం హిమన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం చాలా క్లియర్గా అడుగుతారని ప్రశ్న కృష్ణ నా మనస్సు ఏమిటో దాన్ని గుర్తించలేకపోతున్నాను రెండోది అదేమో పరుగులు తీస్తానే ఉంది తీస్తానే ఉంది ఒక ఆలోచన రెండో ఆలోచన మూడో ఆలోచన నాలుగు ఆలోచనల ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంది అందుకనే మీరు ఆలోచించండి ఫస్ట్ థింగ్ బాగా శ్రద్ధగా చూడండి ఉదయం లేచాము అంటే ఏం లేచిందో తెలిసిందో ఒక ఆలోచన లేస్తేనే మనం లేస్తాం రాత్రి పడుకోవాలంటే ఆలోచన పడిపోవాలి ఆలోచనలు ప్రారంభమైతే మనిషి లేస్తాడు ఆలోచనలన్నీ పడిపోతే మనిషి పడుకుండిపోతాడు పడిపోతాడు కాబట్టి ఆలోచనలే ఈ ప్రపంచం ఆలోచనలే ఈ బ్రతుకు ఆలోచనలే జీవితం ఓ భార్యా భర్త ఇద్దరు కొట్లాడుకున్నారు బాధపడ్డారు ఇద్దరు దూరంగా ఉన్నారనుకోండి ఇద్దరిని కలపడం అంటే వీళ్ళని పరుగులు తీయమని ఆవిడ అక్కడి నుంచి ఇలా పరుగులు తీయమని ఈయన ఇక్కడి నుంచి పరుగులు తీయమని ఇలా కలిపేద్దామా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం నీ బాధ ఏంటి నీ బాధ అంటే ఎక్కడ సరి చేస్తున్నావు శరీరంలో సరి చేయట్లేదు ఎక్కడ చేస్తున్నాం కౌన్సిలింగ్ వాళ్ల ఆలోచనల్లో సరి చేస్తున్నాం వాళ్ల మైండ్ని ఆవిడలో ఆయన యొక్క మంచి చెబుతూ పోయాం అనుకోండి అప్పుడు ఆవిడికి ఆయన పట్లుండే మైనస్ అన్నీ కూడా తగ్గుతూ ప్లస్ ఎక్కువైపోతాయి వాడి దగ్గరికి వెళ్ళి నీ గురించి కులం గోత్రం ఇల్లు ఇంటి పేరు ఇంట్లో వాళ్ళు అందరిని వదులుకొని వచ్చింది దాన్ని ఎందుకు నువ్వు బాధ పెడతావు అంతకంటే నీకేమో నరకం ఏమైనా అని వాళ్ళు ఆవిడ యొక్క పాజిటివిటీ ఆవిడ యొక్క మంచి ఆవిడ చేసినది ఆవిడ చూసుకునే విధానం అన్నీ చెప్పుకుంటూ పోతే నిజమే కదా ఇది లేకపోతే నా బతుకేంటి అని ఆలోచించుకుని వాడు కూడా రియలైజ్ అవుతాడు రియలైజేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది ఫిజికల్ లెవెల్లోనా మెంటల్ లెవెల్లోనా మెంటల్ లెవెల్లో మైండ్ సెట్ అలా మారేటప్పటికీ అప్పుడు వెంటనే ఇద్దరు కూడా సరళండి ఇంక నుంచి మేము ఇద్దరం కలిసి ఉంటాం కలుసుంటాం ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఉంటారు బట్ చూడండి వాళ్ళు ఉండేది శరీరాలు రెండు ఉపాధులు బస్ ఇది వీని చూస్తుంది వాడు దీన్ని చూస్తాడు చూస్తాడు బట్ ఇవి ఉపాధులు డోంట్ కన్సిడర్ దిస్ ఉపాధిస్ కానీ ఎక్కడ కలిసి ఉంటారు వాళ్ళు మానసిక బంధం బంధం అనేది ఏంటి మానసికం బంధం నిజంగా మనస్సులో ఆ బంధం లేదనుకోండి బయట ఊరికొని తాలిబుట్టు వేలాడుతున్న ప్రయోజనం ఏంటి మానసికమే బంధం శారీరకం కాదు మనసే బంధము మనసే కారణం కలిపు కాబట్టి మనం రెక్టిఫై చేసేది కూడా మైండ్ స్థాయిలోనే రెక్టిఫై చేస్తున్నాం కాబట్టి ఈరోజు మొత్తం ప్రపంచానికి ప్రాబ్లం ఎక్కడ తెలుసండి ఫిజికల్ ప్రాబ్లం కాదు అందరూ జిమ్కి వెళ్తారు లేకపోతే అన్ని చేస్తారు కానీ ప్రాబ్లం ఎక్కడా మైండ్ ప్రాబ్లం అక్కడే మెంటలీ ది సొసైటీ ఈజ్ గెటింగ్ డౌన్ అండ్ డౌన్ థింకింగ్ డే బై డే బికాస్ థాట్ పొల్యూషన్ ఏది ఆలోచించాలో తెలియదు అందుకని నేను ఎప్పుడు సరదాగా ఒక మాట చెప్తుంటాను పెద్ద షాప్ పెద్ద మార్కెట్ ఉందనుకోండి అన్నీ ఉంటాయి అక్కడ ఆవుని ఒక పులినో సింహాన్నో లేకపోతే ఒక క్రూర సింహాన్ని ఒక ఆవుని ఒక మనిషిని తీసుకుని వెళ్ళామనుకోండి ఆవు అక్కడ కూరగాయలు గడ్డి లేకపోతే ఆకుకూరలు ఇవన్నీ ఉండే దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ సింహం చూస్తుంది అటు ఇటు చూస్తుంది ఎక్కడైతే మాంసం కొడుతూ ఉంటారో మాంసం అక్కడికి వెళ్ళిపోయి అది మాంసం తింటుంది ఈ మనిషే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా వీడన్నింటినీ చూసేస్తుంటాడు అందుకని గురువు ఎవరికి కావాలి వీడికి కావాలి ఆవు గురువు వద్దు సింహానికి గురువు వద్దు మనిషికే కావాలి ఎందుకని ఏది కావాలో వీడికి తెలియదు బుద్ధుంది కానీ ఏం కావాలో వీడికి తెలియదు ఆవుకి క్లియర్గా తెలుసు దానికి గడ్డి లేకపోతే ఆకులు అది ఒక కూరగాయలు అంతే అక్కడికి వెళ్ళిపోతుంది ఆవు వాట్ ఈజ్ సాట్ బై ది యానిమల్ ఈజ్ వెరీ క్లియర్ ఇట్ సీక్స్ దట్ ఆవు ఏం కోరుకుంటుందో దానికి తెలుసు దానికి ఏం కావాలో తెలుసు రెండోది చాలా నిర్దిష్టంగా తెలుసు అది ఇంకెక్కడికే వెళ్ళదు అక్కడికే వెళుతుంది ఒకవేళ ప్లాస్టిక్లు బొమ్మలు పెట్టిన షాప్కి అంటుంది ఇటు పోతుంది అంతే మీరు ప్లాస్టిక్ ఆనపకాయ పెట్టండి అంటుంది తిరిగి ఇంకా అది పాడేసిపోతున్నది కానీ మనిషికి ఒరిజినల్ పెట్టినా కావాలి ప్లాస్టిక్ కావాలి డూప్లికేటు కావాలి అక్కర్లేంది కావాలి పనికిరాంది కావాలి వీడికి వద్దనేది ఏమీ లేదు కావాలి ఏం కావాలో ఏది వీడికి తెలియదు అందుకని గురువు ఎవరికి కావాలి వీడిని స్టీలింగ్ చేయడం కోసం గురువు అంటే ఎవరైనా ఇది వద్దురా ఇది కావాలి ఇది వద్దు ఇది అందుకనే గురువు శాస్త్రం ఎవరికి వీడికి